इमानि भूतानि जातानि यूता निजी प्रयो वा यस्मा देशते इमा भूता समस्तमें भूतजालचिंदो ఏనా జాతాన్ని ఏనా జీవంతే అలా వచ్చిన తర్వాత దేని వల్ల అయితే వృద్ధి చెందుతుందో వర్ధంతే ప్రాణం ధార అయితే ప్రయంతి అభిసంవిశంతి చివరికి వినాశకాలే యత్ ప్రయంతి దేనిలో అయితే ప్రవేశిస్తూ ఉందో ప్రవేశించి ఏమవుతుంది అభిసంవిశంతి తాడాత్మ చెందుతూ ఉందో తద్రూపం అయిపోతూ ఉందో ప్రవేశించి మళ్ళీ వేరుగా ఉండడం కాదు అర్థమైంది పాలలో రాయిపోయి రాయి వేరుగా పాలు వేరుగా ఉన్నట్టు కాదు అభిసంవిశంతి తద్రూపం అయిపోతూ ఉన్నదో తత్ అది విజిజ్ఞాసస్వ దాని తెలుసుకో ఏమని బ్రహ్మము అని తత్ బ్రహ్మ్రహ్మేతి అదే బ్రహ్మం అర్థమైంది సహ తపహ అతప్యత సహ భృగు వరుణి విడు తపహ అతప్యత అప్పుడు వెళ్ళి తపస్సు చేశాడట దీని మీద ఏంటిలో మనని ఇలా ఏంటి అని తపస్సు చేశాడట తపహ తత్వ తపస్ తత్వ తప ఆ విధంగా తపస్సు చేసిన తరువాత ఏమవుతాడు మళ్ళీ వస్తాడు ఫాదర్ ఎప్పుడు టుమారో అర్థమవుతుంది ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ ఉపనిషత్తి పురుగువల్ చూడండి అన్నం ప్రాణం చెట్టు శ్రోత్రం మనో వాచమితి ఇది ఇంపార్టెంట్ ఏమిటయ్యా ఇప్పుడు బ్రహ్మేతి అజీహి భగవో బ్రహ్మేతి బ్రహ్మాని గురించి నాకు చెప్పమని అడిగాడు అంటే క్లియర్ గా లేదు వేదాధ్యయనం చేశాడే గాని బ్రహ్మం అంటే ఏంటో తెలియడం లేదు चुतनाधते ब्रह्मा दुकड़ो ब्रह्म उपलब्ध द्वारा उत्तम ब्रह्म उपलब्ध द्वारा साधना ब्रह्म साधना उपलब्धि साधना उपलब्धिथानी एवली इन स्वरूप लक्षण డైరెక్ట్గా ఎట్లా చెప్తాడు ప్రత్యక్ష ప్రమాణాలకు అందదు కదా బ్రహ్మేతి అని అనగానే ఇప్పుడేది ఇంతకుముందు చూశాం కదా వాక్తో చెప్పడానికి మనస్తో చెప్పడానికి లేదు వాచో నివర్తంత అప్రాప్య మనసా సహ అంత అవుతుందే కాబట్టి వాక్కుతో మనస్తో చెప్పడానికి లేదు కాబట్టి శబ్దాది మన ఏదైతే మనకు ప్రత్యక్షాది ప్రమాణాలు ఉన్నాయో ఇవి అందవు అందనప్పుడు స్వరూప లక్షణం అది చెప్పడానికి లేదు కానీ శబ్ద ప్రమాణం ద్వారానే చెప్పాలి ఇంకొక మార్గమే లేదు దాంట్లో ఇది లక్షణం ఏంటో తెలుసా ద్వారా దాన్ని ఆ బ్రహ్మముని తెలుసుకోవడానికి ద్వారాలు ఏవైతే ఉన్నాయో సాధనాని ఉపలబ్ధి సాధనాని ఏతాని ఉపలబ్ధి సాధనాని అది బ్రహ్మ ఉపలబ్ది ద్వారా కాబట్టి వాటికి ద్వారాలు ఏవైతే ఉన్నాయో అంటే ఏంటి దాని అర్థం సర్వస్య కారణం బ్రహ్మ జగత్నం ప్రత్యేగాత్మ విజిజ్ఞాసస్వ ఆ బ్రహ్మం జగత్కారణం బ్రహ్మం ఏదైతే ఉందో అదే ప్రత్యేగాత్మ దీనికన్నా వేరుగా అది లేదు ఇది తటస్థ లక్షణం ఇది ఏ లక్షణం ఇది తటస్థ లక్షణం ఎందుకని స్వరూప లక్షణం డైరెక్ట్గా చెప్పేందుకు అవకాశమే లేదు గనక తటస్థ లక్షణం అంటే స్వరూపం తటస్థం అంటే తెలుసు కదాగ్రే చంద్రహ ఇదే లక్షణంగ్రే చంద్రహ ప్రకృష్ట ప్రకాశంద్రహ ఇది ఎక్కడ పోయినారా ఇది ఈ పదం కటోపనిషత్తు ప్రకృష్ట ప్రకాశంద్రహ ప్రకృష్ట ప్రకాశ చంద్రహ ఎక్కడ రాత్రౌ రాత్రిపూట సుస్పష్టంగా చంద్రుడు ప్రకాశిస్తూ ఉంటాడు అనుకోండి అది చూపిస్తే ప్రకృష్ట ప్రకాశ చంద్రహ రాత్రూప లక్షణం డైరెక్ట్ కానిగ్రే చంద్రహ అంద్రుడు ఎక్కడున్నాడు అని అంటే తీసుకెళ్లి మనం ఒక కొమ్మను చూపెట్టి రెమ్మను చూపెట్టి అయ్యా అదో అక్కడి నుంచి చూడు ఆ చెట్టు కొమ్మ నుంచి చూడు శాఖ అగ్రే చంద్రహ అదిగో ఆ శాఖ వృక్ష శాఖ ఏదైతే ఉందో వృక్ష శాఖ అగ్రే చంద్రహ అని అంటే ఆ కొమ్మ మీద ఉన్నాడు ఆయన అర్థం అంతే కొమ్మ తటస్థలక్షణం ఇదే ఉండాల్సిన అవసరం లేదు కానీ అర్థం కావడం లేదు గనక విజయ చంద్రుని చూడటానికి మనకు తెలియడం లేదు గనక శాఖ అగ్రే చంద్రహ దీన్ని ఆధారం చేసుకుని చూశాము చూసిన తర్వాత మళ్ళీ దీని అవసరం లేదు అదే ఇల్లో కాకి మర్చిపోయారా ఆ కాకి ఎవరింటి మీద ఉందో అదే ఆయన ఇల్లు అన్నప్పుడు కాకి పోపాకని పోయినట్టుగా ఆ తర్వాత ఇల్లు మనకు ప్రధానంగాని కాకి కానీ కాదు ఇది తటస్థ లక్షణం కాబట్టి ఇప్పుడు తటస్థ లక్షణం అన్నం ప్రాణం చచ్చు చెచ్చుహో శ్రోత్రం మనో వాచం తటస్థ లక్షణం పోతాం ఇక్కడ మొదటిది ఏమిటంటే గుర్తుపెట్టి ఎప్పుడైతే జగత్ కారణం బ్రహ్మ సరేనా దాని నుంచి ఇవన్నీ కూడా వచ్చాయో వీటిని వీటిని తపస్సు చేయాలి వీటి మీద ఎందుకు తెలుసా తపహ ఆలోచనే విచారం చేయాలి వీటి మీద విచారం చేసినప్పుడు ఏమవుతుంది అనంటే ఈ అన్నమ యాదుల్లో అన్నము ప్రాణము చచ్చుహో కార్యకారణ సంఘాతం ఉంది చూడండి ఇప్పుడు అన్నము ప్రాణం సరేనా చెచ్చుహు శ్రురత్వం అన్న మనకో ఇంద్రియాలు మనహ అన్నా అనుకో మనసు బుద్ధి అవన్నీ కూడా వచ్చేసాయి వాచహ అన్నా అనుకో కర్మేంద్రియాలు వచ్చేసాయి కాబట్టి అక్కడ వాచ అన్నప్పుడు కర్మేంద్రియాలు వచ్చాయి చచ్చుహు శ్రురత్వం అన్నప్పుడు జ్ఞానేంద్రియాలు వచ్చాయి అన్నం ప్రాణం అనేటప్పుడు దేహం ఇదంతా కూడా అన్నమయ కోశాదులు వచ్చాయి ఇవన్నీ కూడా తెలుస్తున్నాయి ఇదంతా బ్రహ్మము అని అంటే ఇవన్నీ కూడా అక్కడి నుంచే వచ్చాయి కానీ అన్నమయాదుల్లో బ్రహ్మత్వం ఏదైతే ఉందో మనం ఆనందవళిలో ఏ విధంగా అయితే ఇది బ్రహ్మం కాదు ఇది బ్రహ్మం కాదు నేతి నేతి నేతి నేతి అని అంటూ తొలగించుకుంటూ వచ్చాము కాబట్టి అన్నమయాదులలో అబ్రహ్మత్వంగా ఏదైతే ఉందో దాన్ని తోసిపుచ్చడం దాన్ని తోసిపుచ్చడం అంటే ఇప్పుడు కొండ ఉంది కొండలో ఉండేటువంటి నామరూపాలు తోసేయడం మృతికెత్తేవ సత్యం కాబట్టి ఇది జరగాలి కనుక అందువల్ల ఇదమిదంగా చెప్పలేదు తర్వాత చెప్తాడు ఇక్కడ ప్లీజ్ వినండి ఇంతే చెప్పాడు వాడేం చేశాడు పోయి తపో అతప్యత వాడు పోయి ఆలోచన చేస్తున్నాడు మళ్ళీ దాని గురించి అయ్యా ఇది బ్రహ్మము అని అన్నప్పుడు దీని గురించి ఆలోచన చేయమని అర్థం ఎందుకో తెలుసా శంక నీకు ఏ విధమైనటువంటి సందేహం ఉందో అది నివృత్తి చేసుకోవాలి ఎంతసేపు నేను చెప్తూ ఉంటే వినేజా మర్చిపోయి కాదు నువ్వు విచారణ చేయాలి అందులో నీ జీవితం అదే ప్లీజ్ గో కాబట్టి ఇవన్నీ కూడా ఏతాని ఉపలబ్ధి సాధనాన్ని ఇవన్నీ పరమాత్మను తెలుసుకోవడానికి ఉపయోగపడతా మనకు దీంట్లో చూచాం కదా అన్నమయం అదే దేహం తర్వాత అన్యోంతరాత్మ ప్రాణమయ తర్వాత అన్యవంతరాత్మ మనోమయ తర్వాత అన్యోంతరాత్మ విజ్ఞానమయ తర్వాత అన్యోంతరాత్మ ఆనందమయ ఇట్లా వచ్చాం కదా ఇది కాదు ఇది కాదు ఇది కాదు అనుకుంటూ ఇదే విచారం ఇదే తపస్ ప్రముఖమైనటువంటి తపస్సు తపహ ఆలోచనే ఈ విధంగా విచారం చేస్తూ పోవడం కాబట్టి ఇవన్నీ విచారం చేయడం ఎందుకో తెలుసా ఏదైతే బ్రహ్మం కాదో దాన్ని నిషేధించడానికి అన్ని నిషేధించిన తర్వాత ఏదైతే మిగిలి ఉంటుందో అది సత్యం కాబట్టి సరే ఇంతవరకు బాగుంది మొదటి వాక్యం అన్నం ప్రాణం చర్చ శ్రోత్రం మనో వాచమితి ఈ విచారం చెయ్యాలి అంటే ఈ అన్నమయాదులంతా కూడాను అబ్రహ్మం అనేది నిర్ణయం కావాలి అంటే అసలు బ్రహ్మం అంటే ఏంటో తెలిస్తే కదా అది అబ్రహ్మని నిర్ణయం చేయడానికి కాబట్టి అన్నమయాదులు బ్రహ్మము కాదు అని అనాలి అంటే బ్రహ్మం ఏమిటో చెప్పాలి లేకపోతే ఎట్లా తొలగించేది అందువల్ల రెండో వాక్యం మొదటి వాక్యార్థం ఏంటో తెలుసా వీటిల్లో ఎక్కడైతే అబ్రహ్మం ఉందో దాన్ని తొలగిస్తే మిగిలింది బ్రహ్మం అనేది ఫస్ట్ అయిపోయింది అర్థమవుతుంది మరి బ్రహ్మం అంటే ఏంటి చెప్పాలి కదా బ్రహ్మం చెబితేనే కదా బ్రహ్మం కాని దాన్ని తొలగించడం బ్రహ్మం కాని దాన్ని ఇందులో తొలగించాలంటే బ్రహ్మం ఏమిటి తెలియాలి ఆ బ్రహ్మం ఏమిటి యతో వాయుమా నిభూత నిజాయంతే ఎవంతే యత్ ప్రయంత విషంవిశంతి రెండో వాక్యం కాబట్టి ఆ బ్రహ్మం ఏమిటో చెప్పడం ఈ వాక్యాన్ని ఎట్లా చెబుతూ ఉన్నాడు అంటే తటస్థ లక్షణం ద్వారా చెప్తూ ఉన్నాడు తటస్థ లక్షణం ఎందుకని ఇంకెంతకన్నా చెప్పడానికి అవకాశమే లేదు ఇప్పుడు ఒక కుండను చూపెట్టి ఎవండి ఈ కుండ వెనకుండేటువంటి సత్యం ఏంటో చెప్పండి అన్నాం అనుకోండి ఏం చెప్పాలి దాని గురించి దేని నుండి కుండ వచ్చిందో దేని వలన ఉంటూ ఉందో అది పంచమీ విభక్తి వలనం కంటెన్ మళ్ళీ డుమువులు కూడానా అనేనా కాబట్టి పంచమీ విభక్తి ఏనా అర్థమవుతుందే ఎతో ఇమాని భూతాన్ని జాయంతే ఈయన జాతాని జీవంతి ఎత్ర ఎంత అభిషం వేసంతి ఇది తటస్థ లక్షణం కాబట్టి కుండ దేని నుండి వచ్చిందో దేని కుండగా ఉన్నదో మళ్లీ తిరిగి దేనిలో విలీనమైపోతుందో ఇప్పుడు వినాశకాలే పగిలిన తర్వాత ఘటం పగిలిన తర్వాత ఇంతకన్నా అందమైనటువంటి డెఫినేషన్ ఎవరు ఇవ్వగలరు చెప్పండి అదే ఇది కూడా ఇదంతా ఏంటండి అన్న ఎతోమాని భూతాన్ని జాయంతే ఏ న జాత ని జీవంతి ప్రయంత విషంవిశంతి ఏనా తమట తోడే దీనివల్ల వచ్చిందో కుండ దీనివల్ల వచ్చింది మట్టి ఏ కారణం ఉపాదన కారణం అది ఎంతో వాయుమా నిభూత నిజాయంతే భగవాన్ ఇది ఉపాదాన కారణం మాయద్వరనుకో తరువాత జాతాని ఏన జీవంతి తమస్ చూడండి ఇక్కడ నిమిత్త కారణం ఎంతో వాయుమా నిభూత నిజాయంతి దేని నుండి అయితే వచ్చిందో మట్టి నుండి కొండ వచ్చింది కాబట్టి అక్కడ ఉపాదాన కారణం క్లియర్ కొండకి మట్టి ఉపాదాన కారణం నిమిత్త కారణం ఎవరు ఉండడా కుండలో లేడు చింతపండుంది కొండలో కుమ్మరి లేడు చింతపుండు ఉంది కాబట్టి నిమిత్త కారణం మిస్డ్ కానీ జగత్తులో నిమిత్త కారణం కూడా లేకుండా పోలేదు అర్థమవుతుంది ఇప్పుడు ఇది మీరు చాలా సార్లు చెప్పారు మాకు కానీ ఇది ఎప్పుడు చెప్పలేదు ఎందుకు చెప్తా ఎప్పుడంటే ఎప్పుడే దొస్త చెప్తా ఇది తైత్త సంబంధించింది ఎంతో బాహ్యమా నిభూత నిజాయంద ఉపాదాన కారణం సరేనాతాన్ని జీవంతి ప్రాణాన్ ధారయంతి ప్రాణాన్ని ధారయంతి ప్రాణాంతారయంతి వర్ధంతే ఇప్పుడు కొండ ఇచ్చాడు కుండ పెరగతా ఉందే మనక అట్లయితే మనం ఆ పెద్ద కొండ ఎంతండి నాలుగు రూపాయలు ఇచ్చిన పెడతా పది పైసలు అర్జండి ఎందుకని మళ్ళీ మా ఇంట్లో పెట్టుకుంటావు నాలుగు రోజులు పెద్దది కుదరదు సార్ ది సార్ వర్దంతేనా పెరిగేది లేదు ఎందుకని ఉపాదన కారణం అదంతే కాని ఇక్కడ జీవంతి చూచారా తమాషా కాబట్టి పరమాత్మ అభిన్న నిమిత్త ఉపాదాన కారణం ఎతో వయమాని భూతాన్ని జాయంతే ఉపాదాన కారణం ఈయన జాతాని జీవంతి కాబట్టి కులాళ్ళుడు కుంబరివాడు లాగా దూరంగా లేడు పరమాత్మ ఈ జగత్లోనే ఉన్నాడు విశ్వాన్ని సృష్టించినటువంటి వాడు విశ్వంలోనే విశ్వరూపుడై ఉన్నాడు విశ్వరూప ధర్మరూప ధర్మరూపంలో తానే ఉన్నాడు ఈయన జీవంతి అంటే ఏమిటి అక్కడ యస్య నియమేన జీవంతి ఎస్య ఆగ్నే జీవంతిరా ఆయన ఆజ్ఞ చేత మనం జీవించగలుగుతున్నాం నియమేన ఇక్కడ ఒక నీతి ఉంది ఆర్డర్ ఉంది ఆర్డర్ ఏంటి పరమాత్మే నీతి పరమాత్మే నియమంగా ఉండేటువంటి వాడు ఆ నీతి రూపంలో ఉండేటువంటి వాడు నియంత ఆర్డర్ కూడా పరమాత్మ అర్థం చేసుకున్నాం కదా మనం కాబట్టి జాతాన్ని జీవంతి సంవిశంతి చివరికి అది వెళ్ళి అక్కడే కలిసిపోతుంది అంటే దాని అర్థం ఏంటి ఉత్పత్తి స్థితి लया लय काल मूड़ी जरूत नहीं कदा उत्पत्ति ये भूता स्थित ये जाता जीवन लय यभि संवेश न जहाँ यदात्न न जहाति न्यजती కాబట్టి అది ఎట్టి పరిస్థితులు కూడా సృష్టి స్థితి లయాదుల ఎందు దాన్ని వదలడం లేదు అది వచ్చింది అంటే ఇది ఉండడం వల్లనే అది ఉన్నది అంటే ఇది ఉండడం వల్లనే అది లయించినా కూడాను అందులోనే లయించిపోతూ ఉంది కనిపించేటప్పుడు కార్యరూపంలో జగత్ దృష్టం కనపడుతుంది కార్యం మరి అది రాకముందు అదృష్టం అంటే కారణ రూపంలో ఉన్నది అవ్యాకృతం చూచాం కదా వ్యాకృతం అవ్యాకృతం అది ప్రవిభక్తం అవిభక్తం అట్లాగే ఇది దృష్టం కార్యం కనిపిస్తుంది అంతకు ముందు అదృష్టం అదృష్టం అవిభక్తం దృష్టం ప్రవిభక్తం తదనంతరం నష్టం ఎత్ర ఎంత అభిషం నామ రూపాయలు పోతూ ఉన్నాయి కానీ వస్తువు ఎక్కడికి स्वरूप अट्ला न जहाति भूता परस् इधली लेता जाता जीवंत स्व अबा देश तृग देश समस्त दे वो यदि उपाधान उदा आज्ञा यश आज्ञाया देन ओय देश आज्ञचेत इध जीवंती प्राणा धारयी वर्धन अद्दीदी चवर लिपूंदो अभिशंति तद्रूप मारपोतूंदो त्रह्म अन्वय व्यतिरेक चिंतन अन्वय व्यतिरेक चिंतन वो भवे अदी विषय तपस्स अ కూర్చొనిట్టు కూర్చొని కళ్ళు మూసుకోవడం కాదు చుట్టూ పొట్టలు పెరిగేది లేకపోతే లడ్డు పెరిగేది ఇది కాదు అన్వయ వ్యతిరేక చింతనం వా తపోత్ ఇది అన్వయ వ్యతిరేకం మళ్ళీ అధ్యారోప అపవాదం అన్నం బ్రహ్మ న అన్యంత్ర ఆత్మ ప్రాణం బ్రహ్మ ఇది అర్థమవుతుంది అధ్యారోపవాదం అన్వయ వ్యతిరేక చింతనం వా తపో భవేత్ తపస్సు చేయమని చెప్పాడు ఇప్పుడు ఈ కుర్రవాడి వెళ్ళాడు దీని మీద భృగువాడు లేడు ఎందుకని అంటే ప్లీజ్ భృగువల్లంతా కూడా సందేహ నివృత్తి ఎందుకని మననం బ్రహ్మ విచారం జరిగిపోయింది శ్రవణం ఆనందవల్లిలో ఇక్కడ భృగువల్లంతా కూడా మనకు మననం మననం గనక మళ్ళీ గురువు కూర్చుంటే శ్రవణం అవుతుంది మననం పోయి చెట్టు కింద కూర్చో స్వామి రూమ్లో కూర్చోండి నిద్ర పో చెట్టు కింద కూర్చుపోయి మూలంత రో అక్కడ నిద్ర రాదు ఎందుకంటే నిద్ర వస్తే వచ్చి లేపుతాడు సార్ మననం చేయండి సార్ అవును అర్థమవుతుందే కాబట్టి ఇప్పుడు వాడు వెళ్ళాడు వెళ్ళి సహా భృగుహో వరణి తపహ అతప్యత చూడండి తపస్సు చేశాడు అంటే ఏంటి ఇక్కడ తపస్సు చేశాడంటే ఆలోచన చేశాడు ఇదేంటిది ఎట్లా ఆలోచన చేశాడు అన్వయ అన్వయ వ్యతిరేక చింతనం వా తపోవేత్ చక్కగా అప్పుడు ఆలోచన చేశాడు ఆలోచన చేసి సహా తపహ తత్వ తపస్సు చేసిన తరువాత అని అది మంత్రం ఇంకా ప్రతి ఇట్లాగే ఉంటుంది అప్పుడు పోవడం తపస్సు చేసుకోవడం మళ్ళీ ఫాదర్ దగ్గర రావడం ఎందుకంటే వారి సందేహాలు ఇంకా నివృత్తి కాల వచ్చాడు ఒక నిర్ణయానికి ఇప్పుడు వస్తాడు ఆలోచించమన్నాడు కాదు నాయన అన్నమో ప్రాణము చక్షు శ్రోత్రం మనో వాచం ఇది ఇది బ్రహ్మం అంటే దాంట్లో బ్రహ్మ కాంతి ఏమన్నా ఉంటే తొలగించేసే మిగిలింది బ్రహ్మ ఇక నెక్స్ట్ పోతే అసలు బ్రహ్మమే తెలియకపోతే ఎట్లండి ఇదిగో చెప్తాను వీను రెండవ వాక్యం రెండవ వాక్యార్థం బ్రహ్మం కాకపోతే ఏ లక్షణం స్వరూప లక్షణం కాదు తటస్థ లక్షణం తటస్థ లక్షణం का बटी वेमनापते तजिज्ञास्व अबा दूसरे इधे तपह आलोचन अटेको इजेसमेंटी अदे तपस्पह आलोचनेपह अतप्यता चक्कर तपस्सा तपस्सा तरवा तिगे